మంచి వయసు కాలము మాయతోనే మరి ఉండి పంచేంద్రియ సుఖము పాలయ బ్రతుకు ముదిసే నాడు మోక్షము సాధించేనంట మదించినూరెండ్ల ముది మదిదప్పును కదలలేకంతటను కన్నుల పొరలు గప్పి అదెవ్వరి దెవ్వరంటా అడుగుచునుండును జౌనపాయము ఓగా సన్యాసినయ్యేనంటాను నవ్వుతానే అరసి వణకచొచ్చును చివ్వన నెముక వంగి చేతనూత కోలబట్టి ఉళ్ళూర ఎంగిలిలో ఓలలాడజొచ్చును ఇంక మీదట శ్రీవెంకటేశ్వరు సేవించేనంటా సంఖ్య లేక ఉండగాను సత్త అంకెల వీడు వెర్రి అయినాను అంతరాత్మగానా మంకుదేర నీ మాటకే మంచి గతి పెట్టునూ